आ पिमट शंकर गुरुअुग्रह गुरी तथा वद शरणागत स्व संसारदावलतापत निरीक्षु्यरसाद्रदृष्ट दद्द्याति सहसा महात्मा సంసారదావనంలో మగ్గిపోతూ ఇట్లా ప్రార్థించగా గురువు తన కృపాదృష్టిని శిష్యుడిపై ప్రసరించి అభయమిస్తాడు విద్వాన్ సస్మావుపసత్తిమీయూషే ముక్షవే సాధు యథోక్తరిణే ప్రశాంత చిత్తమాన్విత తత్వోపదేశం కృపయకు అప్పుడు ప్రశాంత చిత్తుడు గురువాక్య పరిపాలన చేయువాడు మోక్షమందు అధికమైన ఇచ్చగలవాడు అయిన శిష్యుడికి ఆ ఆచార్యుడు దయతో తత్వోపదేశం చేస్తాడు శ్రీ గురువాచ మా భవిద్ంస్తవ నాస్తిపాయ సంసారసింధో స్థరణేస్్యుపాయన యాతయోస్యపారం తమేవమార్గం తవ నిర్దిశామి గురువు ఓ విద్వాంసుడా భయపడకు నీకు ఏ అపాయమూ లేదు ఏ మార్గాన్ని అనుసరించి సనాతనులైన యతీశ్వరుడు సంసార సాగరాన్ని తరించారో ఆ మార్గాన్ని నేను నీకు ఉపదేశిస్తాను అని చెబుతాడు అప్పుడు గురువుగారు అంటారు అస్థ్యుపాయో మహాన్ కశ్చిత్ సంసారభయనాశన తేన తీర్వా భవం బోధిం పరమానందమాప్సి ఈ సంసారసాగర తరణానికి చక్కటి రాజమార్గం ఒకటి ఉన్నది ఆ మార్గంలో పయనించే విధానాన్ని నీకు ఉపదేశిస్తాను వేదాంతార్ధవిచారేణ జాయతే జ్ఞానముత్తమం తేనాత్యంతిక సంసార దుఃఖనాశో భవిత్యను ु वेदावाक्य विचारण चेयट द्वारा परब्रह्मा अपरोक्ष ज्ञा अंटे सूटिग अभूति चंदटं द्वारा पंदे ज्ञा उदय ज्ञा संसार दुखा उपशमींपजे శ్రద్ధాక్తి ధ్యానయోగాన్ముక్షోర్ముక్ర్హేతూన్వక్తి సాక్షాచ్యుతేర్గీ యోగా ఏతేవేతిష్టత్యముష్య మోక్షో విద్యాకల్పిేహంధ్రద్ధ భక్తి ధ్యానం యోగం వీటిని నిరంతరం అభ్యాసం చేసిన సాధకుడు అజ్ఞానం వల్ల కలిగిన శరీరబంధం నుండి విముక్తి పొంది మోక్షప్రాప్తికి చేరువవుతాడు అజ్ఞానయోగా పరమాణవ్యనాత్మబంధస్తవ సంస్తి తయోర్వివేకోదితబోధవ్ నిరజ్ఞాన కార్యం ప్రదహేత్ సమూలం అజ్ఞానం వల్లనే నీవు జనన మరణ సంసార చక్రంలో పడి శరీరంతో తాదాత్మ్యం చెంది నేనే పనిచేసే కర్తను నేనే అనుభవించే భోక్తను అని అనుకుంటున్నావు ఆత్మజ్ఞానం అనే అగ్ని వల్ల మాత్రమే ఈ అజ్ఞానం సమూలంగా దగ్ధమై స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది శిష్య ఉవాచ ఈ విషయాలు విన్నటువంటి శిష్యుడు గురువుగారిని ప్రశ్నిస్తున్నాడు శంకర భగవత్పాదుల వారు వివేక చూడమణిలో గురుగారు చెప్పిన విషయాలు విని శిష్యుడు ప్రశ్నించటాన్ని చెబుతూ ఉన్నారు శిష్య కృపయా శ్రూయత స్వామిన్ ప్రశ్నోయం క్రియతే మయా యదురహం శృత్వాత్యాం భవన్ముఖాత్ శిష్యుడు గురువుగారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది మీరు దయతో దాన్ని నివృత్తి చేయండి కో నా బంధ కుష ఆగత కథం ప్రతిష్టాస్ కథ విమో కోసత్మా పరమకాత్మా తయర్వివేక కథమేత్యత స్వామీ బంధం అంటే ఏమిటి అది ఎట్లా కలిగింది అది ఎందుకు కొనసాగుతోంది దాని నుంచి తప్పించుకోవటం ఎలా అనాత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి ఈ రెండింటికి భేదం ఏమిటి జీవాత్మ ఎవరు పరమాత్మ ఎవరు జీవాత్మ పరమాత్మను ఎలా తెలుసుకుంటాడు గురువాచ ఉత్తమ శిష్యుణ్ణి అభినందించటం ధన్యోసి కృతకృత్యోసి పావితం తే కులం త్వయా య విద్యా బంధముక్త్యా బ్రహ్మీ భవితు దానికి గురువుగారు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు శిష్య అజ్ఞానం వల్ల కలిగిన సంసారబంధం నుండి విముక్తిని కోరుతున్న నీవు ధన్యుడవు నీ వల్ల నీ వంశం మొత్తం తరిస్తుంది గురుగారు ఇంకా తన జ్ఞానబోధను కొనసాగిస్తున్నాడు స్వప్రయత్న ఔన్నత్యాన్ని గురించి చెబుతూ ఉన్నాడు రుణమోచనకర్తారితు సంతి సుతాదయ బంధమోచన కర్తూ స్వస్వాదన్యోన పితృదేవతల రుణం శ్రాద్ధాది కర్మల వల్ల తీర్చుకొనవచ్చు కానీ భవబంధ విముక్తికై ఎవరికి వాళ్లే పాటుపడాలి మస్తకన్యస్తారాదేర్ దుఃఖమన్యర్నివార్యతే క్షుధాదికృతుఃఖంతు వినాశ్వే నకే నచిత్ తల ఉన్న భారాన్ని ఇతరులు తొలగించగలుగుతారు కానీ ఆకలి వేసినప్పుడు స్వయంగా భుజించినప్పుడు మాత్రమే ఆ క్షుద్బాధ తొలగిపోతుంది పథ్యమౌషధ సేవాణ ఆరోగ్య సిద్ధిదృష్టవాస్ నాణ్యానుష్ఠిత కమణ ఔషధ సేవనం పథ్యం చక్కగా చేసిన రోగికి వ్యాధి ఉపశమిస్తుంది అంతేకాని ఇతరులెవరో ఔషధం సేవిస్తే రోగ విముక్తి కలుగది కదా వస్తుస్వరూపం స్ఫుటబోధచక్షుషా స్వేనైవ వేద్యం ను చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమయ్యవగమ్యతే చంద్రుని స్వరూపం ఎటువంటిదో స్వయంగా చూసినప్పుడే తెలుస్తుంది కానీ ఇతరుల వర్ణాల వల్ల తెలియదు కదా అట్లే ఆత్మస్వరూపం స్వకీయమైన జ్ఞాననేత్రాలకు గోచరిస్తుంది కానీ ఆచార్యుల వివరణల వల్ల తెలియనేరదు అవిద్యా కామకర్మాది పాశబంధం విమోచితం కశక్ను వినాత్మానం కల్పకోటి ఆత్మ ఆత్మజ్ఞానం వల్లనే అవిద్యా పాశాల నుండి విమోచనం కలుగుతుంది కానీ జ్ఞానోదయం కానంత వరకు శతకోటి జన్మలెత్తినా బంధవిముక్తి కాజాలదు शंकर भगवत् विवेक चूड़ा मि आत्मज्ञान सौंदर्यानी गुरी चबत ना न सांख्य कर्मण नो नीदया ब्रह्मात्मकोधन मोक्षति न्य हट योग अभ्यास वाली यांत्रिक ప్రకృతి పురుష వివేచన వల్ల కానీ అన్యమనస్కంగా ఆచరించే కర్మయోగం వల్ల కానీ మోక్షం కలుగదు పరబ్రహ్మంతో మన ఐక్యతను అనుభూతి చెందినప్పుడే బంధవిమోచనమై మోక్షం సిద్ధిస్తుంది వీణాయారూప సౌందర్యం తంతిరీవాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తన సామ్రాజ్యాయ కల్పతే వీణామొదలైన సాధనాల తంత్రలను చక్కగా వాయిస్తూ చేసే గానాది సాధనలు ప్రజారంజనకు ఉపయోగపడతాయి కానీ మోక్ష సామ్రాజ్యాన్ని కొనిత లేవు వాగ్వైఖరీ శబ్దచరీ శాస్త్రవ్యాఖ్యానకౌశలం వైదుష్యం విదూషా భుక్తయే నతు ముక్తయే పండితులు తమ వాక్చాతుర్యంతో వివిధ అలంకార ప్రయోగాలతో శాస్త్రవ్యాఖ్యానాలను ఎన్ని చెప్పి పాండిత్యప్రకర్షణ చేసినా అవి భుక్తి కోసమే కానీ ముక్తి కోసం కాదు अविज्ञाते परे तत्वे शास्त्र निष्फला अविज्ञातेफला विज्ञातेफला मन परमात्मक वेर का परमसत्यं गोचर कावकू शास्त्र पठनम पूर्ति निष्फलम अंटे प्रयोजन शून्यं ఆ పరమసత్యం అనుభూతి చెందాక ఆ అధ్యయనాలు మరింత నిష్ఫలం ఆరంభ దశలలో శాస్త్రాధ్యయనంతో పాటు పరతత్వజ్ఞానాభ్యాసం కూడా చేయాలి దానితో పాటు వివేక వైరాగ్యాలు పెంపొందాలి ఎందుకంటే వివేక వైరాగ్యాలు లేని శాస్త్ర పాండిత్యం నిష్ఫలమైంది అయితే మానవ జీవిత గమ్యమైన జ్ఞానోదయం కలిగాక శాస్త్రాలతో పని లేదని అర్థమవుతుంది శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణం అత అత ప్రయత్నజ్ఞాతవ్యం తత్వజ్ఞేస్తత్వమాత్మన వ్యాకరణాది శబ్దసముదాయాన్ని మహారణ్యంతో పోల్చవచ్చు అటువంటి చోట చిక్కుబడిన వాళ్ళు దారితెన్ను తెలియకపోవటం వల్ల క్రూర జంతువుల భయం వల్ల ఎలా మతి చెలించినట్లు తయారవుతారో శాస్త్ర పరిశోధన వల్ల కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శాస్త్రాలలోని ఒక్కొక్క శబ్దానికి అనేకమైన అర్థాలు ఒక్కొక్క వాక్యానికి పెక్కుభావాలు ఉంటాయి అందువల్ల అనేక సంశయాలు కలుగుతాయి వాటి సందేశం ఇదమిధ్యం అని నిశ్చయంగా తెలుసుకోలేము అందువల్ల బుద్ధిమంతులైన వాళ్ళు శాస్త్ర ప్రకర్షణలో సమయాన్ని వృధా చేయక సద్గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి అజ్ఞానసర్పదష్ట బ్రహ్మజ్ఞాన ఔషధం వినా వేదై శాస్త్రై కిము మంత్రై కిమౌషి అజ్ఞానం అనే సర్పంచేత కాటువేయబడ్డ వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం తప్ప వేరే గతి లేదు వేదాధ్యయనం కానీ శాస్త్రపఠనం కానీ మంత్రోపాసన కానీ ఆయుర్వృద్ధి చేసే ఔషధాలు కానీ వాళ్లను రక్షించేందుకు ఏమాత్రం పనికిరావు అంటే మామూలు పాము కాటుకు మణిమంత్రౌషాల వల్ల విరూడు ఉండవచ్చునేమో కానీ అజ్ఞానం వల్ల కలిగిన జన్మ మృత్యురూప సంసారబంధం నశించటానికి బ్రహ్మజ్ఞానమే దివ్యౌషధం శంకర భగవత్పాదుల వారు ముక్తి ప్రత్యక్ష అనుభవం చెబుతూ ఉన్నారు నగచ్చతి వినా వ్యాధిరవోషశబ్దత వినాపరోక్షానుభవం బ్రహ్మశబ్దేర్నముచ్చే ఔషధం పేరును ఉచ్చరించినంత మాత్రాన రోగం నయం కాదు మందును తాగినప్పుడే ఉపశమనం లభిస్తుంది అట్లాగే బ్రహ్మసాక్షాత్కారం లభించినప్పుడే బంధు విముక్తుడవుతాడు అకృవా దృశ్య విలయమజ్ఞాతత్వమాత్మన బ్రహ్మ శబ్దై కుతో ముక్తిరుక్తిమాత్ర ఫల మనం ఉన్న ఈ దృశ్యమాన ప్రపంచం పరమాత్మలో విలీనమై ఐక్యం అవ్వటాన్ని అనుభూతి చెందకుండా కేవలం అహం బ్రహ్మాస్మి అని శబ్దోచ్చారణ చేయటం వల్ల ముక్తి లభించదు ఈ పెట్టెలో మణి ఉంది మణి ఉంది అని అంటూ ఉంటే ఆ మణి చేజిక్కుతుందా నాలుక చివర నుండి జపంచేయటం వల్ల మనుష్యులకు కలిగే ప్రయోజనం శూన్యం అకృత్వా శత్రు సంహార మగత్వాఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్ను రాజా భవితమర్హతీ ఎవరైనా శత్రువులను నిశ్శేషంగా సంహరించి భూమండలాధిపత్యం వహించినప్పుడే రాజు అనిపించుకోగలడు అంతేగాని నేనే రాజును నేనే రాజును అని చెప్పుకునేవాడు ఎప్పటికీ రాజు కాజాలడు అంటే కామక్రోధ లోభ మదమాత్సర్యాలనే శత్రువులను ఓడించి మనస్సు అనే సామ్రాజ్యానికి అధిపతి అయ్యి తానే పరబ్రహ్మమని తెలుసుకున్నవాడే బ్రహ్మవేత్త అనిపించుకుంటాడు అంతేగాని నేనే బ్రహ్మని నేనే బ్రహ్మని అని చెప్పుకునేవాడు మాత్రం కాదు ఆప్తోక్తిం ఖననం తథోపరిశిలాదక్తర్షణం స్వీకృతిం నిక్షేప సమపేక్ష నహి బహిశ్ శబ్దైస్తు నిర్గచ్చతి తద్వద్బ్రహ్మవిదోపదేశమనం స్వమలం తత్వం దుర్యుక్తి భూమిలో ఒక నిధి ఎక్కడో పాతిపెట్టబడి ఉందని తెలిసినప్పుడు ఆ చోటును రూఢిగా చెప్పగల ఆప్తుని సహాయంతో అక్కడ తవ్వి మట్టినీరాళ్లని తొలగించి దాన్ని సంతం చేసుకోవాలి త్రవ్వాలి త్రవ్వాలి అనుకుంటూ కూర్చుంటే అది లభించది కదా అదేవిధంగా ఆత్మజ్ఞానం లభించాలంటే సద్గురువు ఉపదేశించిన మార్గంలో నిత్య అనిత్య వివేచనతో మనను నిధిధ్యాసనం మొదలైన ప్రక్రియలతో సాధన చేసి మాయా అహంకారం మొదలైన వాటి క్రింద కప్పబడిపోయిన ఆత్మతత్వాన్ని వెలికి తీయాలి తస్మాత్సర్వ ప్రయత్న భవబంధ విముక్త స్వైరేవత్న కర్తవ్యో రోగాద విష పండితై రోగి స్వయంగా ఔషధాన్ని సేవించి రోగ విముక్తి పొందినట్లు సంసారబంధ నివృత్తి కోరే వివేక అయిన సాధకుడు శ్రవణ మనది సర్వ విధాల చేసి ఆధ్యాత్మిక తాపత్రయాన్ని పోగొట్టుకోవాలి శంకర భగవత్పాదుల వారు వివేక చూడమణిలో శిష్యుడు అడిగిన ప్రశ్నలపై చర్చ చెబుతున్నారు ఎస్త్వ్య కృత ప్రశ్నో వరియావిన్మత వరియా శాస్త్రవిన్మత సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్య ముముక్షుభి శిష్య నీవు అడిగిన ప్రశ్న ఉత్తమోత్తమైనది శాస్త్రపారంగతులచే సూత్రప్రాయంగా నిగూఢార్ధము అని కొనియాడబడింది ముముక్షువులు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటిది विद्वन यन्मया तदे शुणुश्वावि विद्व यमया सदीय तदेतवणत्सो भवबंध्यामोक्ष्यसे ओ विद्वांसु ने सावधान विवणम वल्ला अचरकाल भवबंध विमुक्ति कल्बीं మోక్ష హేతు ప్రథమో నిగద్యే వైరామత్యంతమనిత్యవస్తుషు తమామస్తిక్ష ప్రసక్తిల కమణం మోక్షహేతువులను ముందుగా చెబుతున్నాను అవి అశాశ్వతమైన వస్తువుల పట్ల పూర్తివైరాగ్యం శమం దమం తితీక్ష కర్మల పరిత్యాగం అంటే ఫలాపేక్షను వదిలిపెట్టివేయటం తతశ్రుతిస్తనం స్వతస్వధ్యానం చిరం నిత్యనిరంతరం ము తో వికల్పం పరమేత్య విద్వా నిహైవర్వాణ సుఖం సమృద్ధతి తర్వాత గురుముఖత వేదాంత వాక్య శ్రవణం మననం అంటే విన్నదాని సరియైన పద్ధతిలో పలుమార్లు విచారించటం నిధిధ్యాసనం అంటే తెంపు లేకుండా దీర్ఘకాలం ఆత్మతత్వంపై ఏకాగ్రమైన ధ్యానం చేయటం నిర్వికల్పస్థితి ఈ నిర్వికల్పస్థితి ద్వారా నిర్వాణ సుఖం కలుగుతుంది ఈ స్థితిలో మనిషి నేను అని అనుకునేదానికి తన చుట్టూ చూసే ప్రపంచానికి పరమాత్మకు మధ్య ఉన్న విభేదం తొలగిపోతుంది మానసిక వ్యాపారాలన్నీ స్తంభించి సాధకుడు ఆత్మైక్యాన్ని అనుభూతి చెందుతాడు ఇది ఎంతో అరుదుగా లభించే మాటల కందని స్థితి వర్ణనకు అతీతమైన ఆనందం అదే పరిశుద్ధ చైతన్యం యద్బోయం తవేదానీ వివేచనం తదుచ్యత మయా సమ్యక్వధారయ నీవు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆత్మానాత్మవివేచన నిత్యానిత్య విచక్షణ లేదా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అనే వివేకం దీన్ని గూర్చి పూర్తిగా చెప్పదలుచుకున్నాను చక్కగా విని మననం చేయాలి